దేవా వేవా మహోన్నత మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొని చిన్నాం ప్రవ్వ ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి ఇంటికి చేర్చినందుకు మీకు వందనాన్ని అయినా ముఖ్యంగా ప్రభ ఈ సాయంత్రాంశాన మీ సన్నిధికి వచ్చినాం ప్రవ్వ మీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని మీరు తోసుకొచ్చరని మేము విశ్వసిస్తున్నాం అవునైనా మీ తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా కివీపీఎం బ్రదర్ సిస్టర్స్ అందరి వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి పాపంలో క్షమించండి ప్రతి ఒక్కరిని రక్షించండి స్వస్థపరచండి సత్యంలోకి నడిపించండి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం విషయంలో చింతించకుండా భయపడకుండా ధైర్యంగా ప్రభావ మీ చిత్తానుసారంగా ముందు పోలాగన మీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా ప్రతి ఆటంక పరిచీకటి దురాత్మశక్తులని ఏసాన పాతలంలో కనించి వేస్తున్నాం ముఖ్యంగా నేను మా మనసులు పరిపరి విధాలుగా పోనీయకుండా మీ మీద మేము కేంద్రీకరించుకొని ప్రతి మీతో సహవాసంలో ఉండి మీతో సంభాషించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం పర్లోకప్పు దర్శనాలు దయచేయండి పర్లోకప్పు భాషలు అనుగ్రహించండి తండ్రి ఓ ప్రవ్వ పర్లోకంలోని ప్రతి స్థలంలో మేము వెళ్ళాలా తిరగాల ప్రవ అనేక ప్రాంతాలలో మా కొరకు మీ యొక్క తనిపల్లి సంకల్పంలో ఏవేవి దాచిపెట్టిండ్రో వాటన్నిటిని మేము పొందుకోవాలంటే వాటిని గ్రహించాలా వాటిని ధ్యానించాలా ఆత్మలో ప్రభా అది అనేకలకు చూపించాలా అటువంటి పరిచర్లు అమలు నడిపించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రతి చీకటి శక్తుల మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ఈ సర్పంలోని తెలియని మీరు మాకు అధికారం ఇచ్చినారు శత్రు బలమంతట మీద మాకు అధికారం ఇచ్చినారు ఇంకెందుకు చూస్తున్నారు ముందుకు పోండి అన్నారు నేను మోసతోని అదే రీతిగా ప్రభ్వాద మా సత్యాన్ని మేము గ్రహించి ప్రతిక్షణము ప్రభ్వా ప్రార్థనా పూర్వకంగా మేము ముందుకు పోవాలా ప్రతిదీ అమలు పరచుకోవాలా అమలు పరచుకుంటే క్రైస్తవ జీవితం మాకు అనుగ్రహించమంటూ ఆర్థిస్తున్నాం అటువంటి జీవితంలో తండ్రి మిమ్మల్ని మహిమపరచాలా ఘనపరచాలా అటువంటి సేవా జీవితం అందరికీ అనుగ్రించమంటూ ఆర్థిస్తున్నాం ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి డిజెనరేటివ్ డిసీజెస్ నీకు అర్థిస్తున్నాం ఈస్ డిపార్ట్ ఫ్రమ్ దేర్ బాడీస్ రైట్ నవ్ ఇన్ జీజస్ ప్రెషస్ నే ఐ చార్జ్ ప్రభావ మీకు గొప్ప సాక్షులుగా ముందు నిలబెట్టుకొని ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి మాతో మాట్లాడి బలపరచమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గానమాడేదా రక్షాన నుర్గమన్ నీ కీర్తినే నేను కొనియాడెదన్ నీ కీర్తినే నేను కొనియాడెదన్ గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గణమితి నేను నిన్ను గణమా రజుల రజవన్ రక్షా నుర్గమన్ నీ కీర్తినే నేను కొనియాడెదన్ నీ కీర్తినే నేను కొనియాడెదన్ halleluya na prana natha halleluya na yesu natha halleluya na prana natha halleluya na yesu natha ye gopada devudani shakti sampannodani galanetti nenu ninnu gaana madeta rajula rajava రక్షాన నుర్గమన్ నీ కీర్తిని నేను కొనియాడేదన్ నీ కీర్తిని నేను కొనియాడేదన్ అద్భుత క్రియలు చేయువాడని ఆచార్య కార్యలు చేయగలడని అద్భుత క్రియలు చేయువాడని ఆచర్య కార్యలు చేయగలడని అదితీయుడని అదే సంబూడని ఆరాధించేద నిత్యము నిన్ను అదితీయుడని అదే సంబూడని ఆరాధించేద నిత్యము నిన్ను గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గనమాద రజూల రజవన్ రక్షా నుర్గమన్ నీకేతి నేనే కొనియాడేదన్ నీకే తినే నేను కొనియాడేదన్ సాగర నిరండుగా చేసినారని సతనుషతులను ముంచినవని సాదర నిరండుగా చేసినారని సతనుషతులను ముంచినవని సర్వోన్నతుడవని సర్వాత్ సంపన్నుడని సాక్షి గీతము సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్షి గీతము నేం పాడదాం అల్లే ప్రాణనాదం అల్ నేసు అల్ గొప్ప దేవుడ శక్తి సంపన్నుడలి గలనెత్త నేను నిన్ను దాన రజూల రజవన్ రక్షణ దుర్గమన్ నీ కేతినే నేను కొలియాడెదన్ నీకేతినే నేను కొలియాడెదన్ అేలు యణ ప్రాణనద హేలు యాణ యేసునద హేలు యాణ ప్రాణనద ప్రే చేసి స్టార్ట్ చేసుకున్నాము పరిశుద్ధాత్మ దేవా కృపాకనికరంగా దేవా ఏసీఆ ప్రభాతాన్ని మేము ప్రార్థనకి ఇక్కడ అందం కూడి ఉన్నాం తండ్రి మా మధ్యనం ఇలా నమ్ముచున్నాం నా తండ్రి ప్రభాతాన్ని మన వాక్యం ప్రభాతం షేర్ చేయడానికి వెళ్తున్నాం ప్రభావం యొక్క ప్రభావత పరిశుద్ధాత్మ నడిపి దయచేయండి మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారండి మా అందరికీ ప్రభాతాన్ని మరి మార్పు కలిగిన జీవితం మాకు అనుగ్రహించి వాళ్ళని ప్రార్థిస్తూ మీతోండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి సో ఇది వాక్యం ఏంటంటే నేను ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పాలని సిస్టర్ చెప్పినప్పుడు అసలు కొంచెం అంటే డైలీ చదువుతా ఉంటాం కానీ బట్ ఏది చేర్జలంగా నాకు మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫిలోగోన్ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్త్ వర్స్ నుంచి నేను చెప్పని ఆశపడుతున్నాను దేవుడు నా నేను చేద్దామని అనుకుంటున్నాను సో నార్మల్ గా మనం ప్రే చేస్తూ ఉంటాము కానీ చాలా మనం ఏం చేస్తామంటే మన సొంత సొంత వాటి కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం మనం అంతకుముందుకి ఏంటంటే నేను నేనేమనుకుంటున్నానంటే మనకి ఫోర్ సీట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ సీడ్ వచ్చేసి మనకి నీలమైన పడింది ఇంకొకటి ఏమో నార్మల్గా ఒక ముళ్ళ పొదలలో పడడము సో ఇంకొకటి వచ్చేసి నార్మల్గా సో సో అందులో మనం ఫోర్త్ అంటే ఫోర్త్ విత్తనంలో మనం చిన్న గుంపులో ఉన్నామని నేను విశ్వసిస్తున్నాను సో చిన్న గుంపులో మనం ఉన్నప్పుడు ఒక ఉంటే కనుక మనము మనం పశుద్ధలుగా ఉంటేనే ఉండగలిగా ఉండగలుగుతాం అందులో సో మనము అలాంటి సీడ్ ఎంచుకున్నప్పుడు వీ హ్యావ్ టు గ్రో okay 100% in that ante manemu devunandu well, uh, 100% edigey lagundali pratyeka quality manlo aayineunna gunaganalu mana kaligi undali first aithe manemu samanyanga normally anni prarthana chestu untamu ani christian panlu chestu untamu but uh, something we will lack in the prayer prayer cheskalanu manu prayer cheskuntam daily ok routine ga cheskunta untam kani చాలా పక్క మనము ఇతరుల కోసం ప్రార్థించడం మనము చాలా సార్లు చేయలేము అనమాట మనం అనుకుంటాము కొన్ని కొన్నిసార్లు మనకి టైం ఉండదని సో ఇక్కడ మన వాక్యం చూసుకుంటే ఫస్ట్ ఫిలం ఫిఫ్త్ చాప్టర్ ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తుందంటే నా ప్రార్థనలు ఎందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అంటే మనం ఇక్కడ మనము పౌరు భక్తుడు ఎంతో గొప్ప భక్తుడు కదా ఆయన ఆయన కోసం మీకు తెలిసే ఉంది కదా సో నేనేమంటున్నానంటే మనం కూడా ఆయన ఆయన పోలి నడుచుకోవడానికి దేవుని పోలి నడుచుకుంటాం ఇక్కడ ఇక్కడ పౌలు భక్తుడు కూడా దేవుని పోలి నడుచుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన దేవుని గుణగణాలు కలిగి ఉండడానికి ప్రయత్నించిండు చేసిండు ఇంకా ఎంతో గొప్ప సేవ కూడా చేసింది అందులో ఫస్ట్ ముఖ్యమైనది ఇక్కడ ఫస్ట్ మనము ప్రార్థన అనమాట ప్రార్థన మనం చేస్తా ఉంటాము సో నార్మల్ గా మనం ప్రార్థన చేస్తా మన ఔషధాల గురించి ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడే చేసుకోవడము లేదంటే ఎవరికైనా ఇతరులకు సమస్య వచ్చినప్పుడే చేస్తా ఉంటాం కానీ ఇక్కడ ఇక్కడైతే పౌలు మనకి ఏం చెప్తుంది దేవుడు మాట్లాడింది నా ప్రార్థనందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు అంటే మనం కూడా ఇతరుల పట్ల ఎప్పుడు విజ్ఞాపన చేయొచ్చు చేస్తూ ఉండాలి అలాగే దేవుడు కూడా మన ఎప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉంటాడు కదా ఇక్కడ మళ్ళీ ఈ మక్యం ఎంత ఒక చూస్తే వచ్చిన వర్సే కానీ ఇది ఎంత హార్డ్ కి టచ్ అవుతుంది మనం ఇప్పుడు ఇప్పుడున్న దేస్ లో మనం చాలా మంది మనం ప్రార్థన ఎక్కువ చేయలేకపోతున్నాం అనమాట గంటలు మనం ప్రార్థన చేయ చేయాలన్నమాట అంత ఇంట్రెస్ట్ మనం పెట్టుకోవాలి మనకి ఇతరుల పట్ల మనకి బలం ఉన్నప్పుడే మనం ఈ పని చేయగలుగుతాం మనకు సమస్య ఉన్నప్పుడే చేయ చేయడమే కాకుండా ఇతరుల పట్ల ప్రతిసారి మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉండాలన్నమాట ఎల్లప్పుడూ అంటున్నారు ఎల్లప్పుడూ అంటే దెర్ ఇస్ నో ఎండింగ్ అదే కొన్ని సమయాలలో చేయాలని లేదంటే నేను కొన్ని సిచ్యువేషన్లలో చేయాలని అని అనలా కాకుండా ఎల్లప్పుడూ ఇక్కడ పౌలు భక్తుడు అని ఎల్లప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్తున్న మనం ప్రతి విషయంలో కూడా విజ్ఞాపన ప్రాథన చేస్తూ వాళ్ళు మంచి ఉన్న ఇతరుల కోసం మనం కృతజ్ఞతాస్తులు చెల్లించడం వాళ్ళు మారినప్పుడు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ కోసం మనము విజ్ఞాపన చేయడం కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట అంటే మనం దేవుణ్లో ఉన్నామని మనం అనుకుంటున్నాం నేను దేవుని నమ్ముకున్నాను రక్షణ పొందిన్నాను కానీ నార్మల్ గా నువ్వు ఒక ఆశ్చర్య పద్ధతంగా నువ్వు ప్రే చేయడం కాకుండా ఈ వాక్యాన్ని ఎత్తి పెట్టి బ్రబా కోసం నేను విజ్ఞాపన ప్రార్థన చేయాలి వాళ్ళ విజ్ఞాపన చేయడము వాళ్ళ కోసం మనం కృతజ్ఞత అసలు చెల్లించడం చాలా ముఖ్యమైనది ఇక్కడ ఇంగ్లీష్ చూసుకుంటే ఐ థ్యాంక్ మై గాడ్ మేకింగ్ మెన్షన్ ఆఫ్ ద హీ ఇన్ మై ప్రేయర్స్ అంటే ఇది మనము ఇతరుల పట్ల చాలా వాళ్ళ కోసం ఇతరుల పట్ల కోసం కూడా మనము ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థన జీవడం ఇంకా దాన్ని బట్టి మనం చెల్లించడం మనము వాక్యం చెప్తాం ఇతరులకు చెప్తూ ఉంటాము బట్ హౌ ఫార్ యువర్ ప్రేయింగ్ ఫర్ ఫర్ దెమ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇతరుల కోసం మనం వాళ్ళ మార ప్రార్థన చేస్తాం కానీ ప్రతి విషయమే ప్రార్థన చేస్తున్నాం అసలు మనం అందరం చేస్తున్నామా అది నాకు చాలా అనిపించింది అనమాట డ్ హ్యా స్పోకెన్ టు మీ రిగార్డింగ్ దిస్ నేను ఇంకోటి ఏంటంటే క్రీస్తును బట్టి మీ ఎందున్న ప్రతి వరము విషయమే నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన నీ విశ్వాసం అందు పాలివారగుట అనుది అనునది కార్యక కార్యకారి కాల కావలయ్యునని వేడుకున్న చిన్నాను అంటే విశ్వాసం పట్ల మన విశ్వాసం ఎంతో శ్రేష్టమైందనమాట అదొక శ్రేష్టమైన వరం అనమాట అది ఎట్లుండాలంటే ఇట్లా కమ్యూనికేషన్ ఇక్కడ ఇంగ్లీష్లో ఏంటి దట్ ద కమ్యూనికేషన్ ఆఫ్ దై ఫేత్ మీ బికమ్ ఎఫెక్చువల్ బై ద ఎక్నాలెజింగ్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్ విచ్ ఈజ్ ఇన్ యూ ఇన్ క్రైస్ట్ జీజస్ అంటే మన మన ఫేత్ ఇతరుల పట్ల అంటే అది ఒక కమ్యూనికేషన్ లాగా వెళ్ళిపోవాలన్నమాట మనమే ఒక్కరమే విశ్వసించడము మనం ఒక్కరమే దాన్ని అనుభవించడం కాకుండా ఇతరులకు కూడా నీ విశ్వాసం ఇతరులు నీ విశ్వాసం అందు అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనము మనం నార్మల్ గా మనము కమ్యూనికేషన్ చేస్తా ఉంటాం ఇతరులకు మన ద్వారా మనము వేరే వేరే నేర్పించడం కానీ జరుగుతూ ఉంటుంది ఎంతవరకు నువ్వు విశ్వాసం పట్ల నువ్వు అది అది కలిగి ఉన్నావు ఆ విశ్వాసం ఇలా పంచుకుంటున్నావు అది నీకు మళ్ళీ అది అది ప్రాసెస్ అవుతుందా అసలు దట్ మీన్స్ మన విశ్వాసం ఆ విధంగా ఉండాలి ఉన్నప్పుడే కదా అది కమ్యూనికేట్ అవుతుందన్నమాట అది ఒక కమ్యూనికేషన్ లాగా వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ అవన్నీ మనం ఎట్లయితే యూజ్ చేస్తున్నామో ఇట్స్ అ కమ్యూనికేషన్ లైక్ దట్ స్పిరిచువల్ లైఫ్ మనకి లైఫ్ లో ఫస్ట్ మనకి ఫెయిత్ ఫేత్ అన్నది ఒక కమ్యూనికేషన్ లాగా ద కమ్యూనికేషన్ ఆఫ్ దయ ఫేత్ ఓకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాను ఓకే మే బికమ్ ఎఫెక్షియల్ బై దాలెజ్మెంట్ అంటే నువ్వు నీ నీ విశ్వాసం ఆ విధంగా పోతూ ఉండాలన్నమాట అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం నలిగి ఉంటో ఇతరుల నువ్వు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటవో నువ్వు పర్సనల్ ప్రేయర్స్ చేస్తూ ఉంటావు విజ్ఞాపన చేస్తా ఉంటావో ఇంకా దాని పట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటావో అప్పుడే నీకు సాధ్యం అవుతుంది నువ్వు ఫేత్ లో ఉండనికే నీకు సాధ్యం ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ తిమోతి సెకండ్ చాప్టర్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ప్రార్థన కోసం దేవుడు చాలా మంచి మనకి ఇక్కడ వాక్యానిచ్చిండు ఫస్ట్ తిమోతి ఫస్ట్ తిమోతి సెకండ్ చాప్టర్ ఫస్ట్ మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖము గతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల మనుషులందరి కొరకును మనం ఏం చేయాలి ఫస్ట్ మనుషులందరి కొరకును మనము అది ఇక్కడ అది కూడా చెప్తుంది మనకి రాజుల కొరకును అధికారుల అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతిగతాస్థుతులను చేయవలనని హెచ్చరించున్నాను ఇది మనకి హెచ్చరి కూడా హెచ్చరిస్తున్నారు దేవు మనకి అంటే మనము సంపూర్ణ సంపూర్ణ భక్తి మనము మాన్యత కలిగి నెమ్మదిగానే ఉండాలనుకుంటూ ఉండాలంటే మనం నార్మల్ గా మన ఓన్ నాలెడ్జ్ మీద అయితే అస్సలు కాదనమాట మనం వీ కెన్ నాట్ డూ విత్ అవర్ ఓన్ థింకింగ్ అని వీ కెన్ డూ ఎనిథింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రార్థన అంత శక్తి గలది ఉన్నది కాబట్టి దేవుడు ప్రార్థన చేయమని చెప్తున్నాం మనకి అయితే నేనేమంటున్నానంటే ప్రార్థన మనకి ఇంపార్టెంట్ తెలుసు బట్ ఎంతవరకు మనము ఇతరుల పట్ల కానీ ప్రతి విషయమైనా కూడా అక్కడ ఒకటి ఒక సే ఒక సేయింగ్ కూడా ఉందనమాట మీరు మీకు తెలుసు అనుకుంటుంది ఇక్కడ ఒకటి సేయింగ్ ఒకట్ ఒక భక్తుడు పేయర్ నాకే తెలియదు కానీ ఇక్కడ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ a small prayer can change your life anundikadi ikkada idoka idu verse quote anandi idaithe ante prathi chinna vishayamla kuda prarthana chesukovali kontha mandi em galle idoka chinna vishayamiga ipo for example manam bike kelam anko tea da aguthunnam anko em galle okkate kada em prarthanam attla anko kunda aa vishayam me kuda manu prarthana chesukone dagala ante prathi vishayam nu cheppu ekkada pettina kuda pradhana jeevitame kaligi unnadam anadu hmm ఇతరుల పట్ల ప్రార్థించడము ఇతరుల కోసం ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థించాలన్నమాట ఇంకోటి మనము ఇక్కడ మనము చూసుకుంటే రాజుల కొరకును అంటే మనప్పుడు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకరీతంగా చూసుకుంటే మన మన అథారిటీస్ మన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు కూడా ప్రార్థించాలన్నమాట విజ్ఞాపనలు చేయాలన్నమాట అప్పుడే మనము సుఖంగా అంటే దేవుడు మనకి తోడే మనకి ఎప్పుడు ఉంటో దేవుడు మన ప్రార్థనలు ఫలిస్తాయి అనమాట అప్పుడు ప్రార్థనలు చేయాలన్నమాట యాచ కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించాలి మనకి ప్రతి విషయం కోసం వాళ్ళ కోసం కూడా దేవుడు ప్రార్థన కోసం ఎంతో గొప్పగా చెప్పి నేనేమంటానంటే ఈరోజు ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది నేనేం చేస్తానంటే నార్మల్ గా టైం అయిపోతుంది ఒక్కొక్కసారి చాలా సార్లు మిస్ చేస్తా ఉంటాం దిస్ వాక్యము అంటే చాలా మంది మనం ఇప్పుడు టైం ఉన్నట్లే అనుకుంటాం టైం సెట్ చేసుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు మన ఫిజికల్ ఫిజికల్ గా ఏమవుతుందంటే మన శరీరం నిజంగానే చాలాసార్లు నిద్ర మబ్బులాగా కానీ ఒక్కొక్కసారి అలసిపోయినట్టు కానీ ఎంత అలసిపోయినా కూడా నీకు ప్రార్థన మీద ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దేవుడు మనని లేపుతా ఉంటాను ప్రార్థన చేయడానికి నేను చాలాసార్లు గ్రహించిన నా లైఫ్ లో కూడా నేను నేను ఎంత అలిచిపోయే వాడుకు ఏదైనా కూడా దేవుని నా మాట్లా హృదయంలో నిద్రలో కూడా మనకి మన మన బ్రెయిన్ ఇంకా మాట్లాడుతూ ఉంటాం ఇతరుల కోసం ప్రార్థించడానికి నువ్వు అది తీ చేసుకోవాలి మిత్రల కోసం ప్రార్థన చేయడం చాలా గొప్ప గొప్ప విషయం అది చాలా మంది మనము ఇతరుల కోసం ప్రార్థన చేయలేము కొన్ని కొన్నిసార్లు చేస్తాం సిచ్యువేషన్ బట్టి బట్ ఎవ్రీడే మనం చేసుకోవాలన్నమాట ఎవ్రీడే మనం ఇతరుల కోసం మనం మనం చేసు ప్రార్థన జీతం కలిగి ఉండాలి ఇంకొకటి ఏమంటుంది దేవుడు ఇక్కడ మనకి ఫస్ట్ జాన్ ఫోర్త్ చాప్టర్ లో చూసుకుంటే అక్కడ కూడా ప్రార్థన కోసం దేవుడు మాట్లాడండి మనకి ఫస్ట్ జాన్ లో ఫస్ట్ జాన్ ఫోర్త్ చాప్టర్ ఇక్కడ ఫోర్త్ వర్స్ లో జేమ్స్ ఫిఫ్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ లో అందులో చూసుకుంటే కనుక మనము అక్కడ కూడా మనకి దేవుడు కన్ఫ్యూజ్ కోసం చెప్ ఫస్ట్ మనము పాపాక్షమాపణ కలిగి ఉన్నప్పుడే మనము మన మన ప్రార్థనలు దేవుని దగ్గరికి పోతా ఉంటాయి అనమాట లేదంటే ప్రార్థన అది పోనే పోట జేమ్స్ ఫిఫ్త్ చాప్టర్లు చూసుకుంటే కనుక సిక్స్టీత్ వర్స్ లో చెప్తున్న పాపములను ఒకనితోనొక్కడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందున్నట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ఇక్కడ కూడా దేవుడేమంటున్న మనకి పాప క్షమాపణ ఒకరితో ఒకళ్ళు మనం ఒప్పుకోవాలన్నమాట ఇప్పుడు చాలా చాలా ఈ జనరేషన్ లో మాత్రం చాలా మంది మనము తప్పులు చేసుకొని తెలియకుండానే మనము ఒకరిని హర్ట్ చేసినా కూడా ఇతరులను హర్ట్ చేసినా ఎన్ని జరుగుతూ ఉంటాయి మనకి తెలియకుండా మనకి అది పాజిటివ్ గానే ఉంది కానీ ఇతరులకు అది నెగిటివ్ గా ఉండొచ్చు మన మన వర్డ్స్ ఎలా ఉండాలంటే ఇతరులకు పాజిటివ్ గా అనిపించేలాగా పొలైట్ గానే తెలియకుండా మనం తప్పు చేసేసి మనం ఏమనుకుంటాం నాకు అది పాజిటివ్ గానే ఉంది కదా నేను తప్పు చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటే అది అది దేవునికి ఇష్టం ఉండదు కదా దేవునికి తెలుసే ఉంది కదా అందుకని మనం ప్రతి విషయంలో పాపక్షమనుకోవాలి మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలన్నమాట మనం ఒప్పుకోవాలన్నమాట ఇఫ్ దే సమ్వన్ ఈస్ హర్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ మనం ఎట్లు ఉండాలంటే వాళ్ళకి క్షమా ఆ వర్డ్స్ మనము తెలుసుకొని ఇతల క్షమాపణ గురాల వాళ్ళ కూరకు మనము స్వస్థ మనం ప్రార్థించాలి మళ్ళీ ఒకవేళ నువ్వు అస్వస్థతగా ఉన్నావు మీరు స్వస్థత పొందున్నట్లు అంటే చాలా మందికి చాలా సార్లు స్వస్థత కలిగి ఉండదు అనమాట అంటే ఎక్కడో ఏదో ఒకటి కూడా మనకి దేవుడు కొన్ని మనకి టెస్ట్ టెస్ట్ పెట్టడం కూడా పెడతాడు దేవుడు అదొకటి ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది మన విషయంలో అదొక్కటే కాకుండా మళ్ళీ స్వస్థత కూడా మనకి స్వస్థత ఎప్పుడు మనం ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరి తప్పులను ఒప్పుకొని క్షమించేసి మనం ప్రార్థన మళ్ళీ మొదలు పెడతామో అప్పుడే దేవుడిగా చెప్తున్నావు ఒక్కరికొకడు మనము ప్రార్థన చేయాలన్నమాట స్వస్థత స్వస్థత కొరకు ఒక్కరికొకరు ప్రార్థన చేసుకోవాలి మనమే నీతి మంతు నీ విజ్ఞాపన మనపూర్వకమైనది మనది బహుబలము గలదే ఉండు ఎప్పుడైతే నువ్వు నీతి నీతిమంతుడు నీ విజ్ఞాపన ఎప్పుడైతే ఎప్పుడు నీతి కలగ నీతిమంతుడే ఉంటావు ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ కోరుతావో ఇతరులను క్షమిస్తో క్షమాపణ కోరుతావు చాలా మనం తప్పులు ఒప్పుకోము దేవుని దగ్గర ఒప్పుకుంటాము మళ్ళీ సీక్రెట్ గా కానీ ఆ మంచి దగ్గర కూడా ఒప్పుకోవాలి కదా ఆ మంచి దగ్గర కూడా ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏం దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది మీ పాపములను ఒకరితోనొక్కడు ఒప్పుకొనుడు మళ్ళీ మనం ఒప్పుకోవాలి కదా చాలా మంది ఒప్పుకోరు కదా అట్లా మన మనము ఆ మంచి తప్పు చేసే ఇట్లా చెప్తే ప్రయాణం ఇంటి లేతారు వాళ్ళెంట్ లేతారు అనుకుంటారు కానీ ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా చెప్తున్నారు మనం ఒకరిని తప్పులు ఒప్పుకోవాలంట ఒకరి పట్ల తప్పు జరిగితే ఒప్పుకోవాలి అది నువ్వు దేవుడి ముందని నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే అసలు ప్రార్థన అక్కడ పోదు దేవుడు ముందే చెప్తున్నాడు ఇక్కడ మనకి మనం ఏం చేయాలంటే ఒకరిని పట్ల ఒకరి తప్పులు ఒప్పుకోవాలి ఫస్ట్ అప్పుడే అప్పుడు మీరు స్వస్థత పొందినట్లు మళ్ళీ మనం స్వస్థత పొందాలంటే మనీ మనలో దేవుడు చెప్తున్న ప్రతి ఒక్క కమాండ్ అవన్నీ మనం ఫాలో అవుతేనే కానీ మనకి స్వస్థత అన్నది మనకి హ్యాపీనెస్ కానీ ఆయనలో మనలో ఉంటాడు ఆయన ఆయన అప్పుడు మనలో ఉంటాడు ఏసే ఒకరికొకరు ప్రార్థన చేయుడే అంటుంది మనం ఒకరి కోసం ఒకరు తప్పే ప్రార్థన చేసుకోను అనమాట నువ్వు క్షమాపణ ఊరు వదిలేసి ఇంకా అయిపోయింది అని అనుకోవడం కాదు అతని కోసం ఆ పర్సన కోసం కూడా మనం ప్రార్థన కూడా చేయాలన్నమాట అప్పుడే నువ్వు నీతిమంతుడుగా అనబడుతూ అప్పుడు నీ ప్రార్థన విజ్ఞాపన అప్పుడు దేవుడికి అప్పుడు అది చాలా బలమైనదిగా ఉంటుంది ప్రార్థన శక్తి అప్పుడు ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది ప్రార్థన చేస్తాము ఊరికి గాలిపోయి ప్రార్థన కాకుండా దేవుడి అంటు మనం మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే చాలా బలమైనదిగా ఉండాలన్నమాట ప్రార్థన చేయగానే ఇట్లా అంటే ఎప్పుడు వస్తుంది స్వస్థత ఎప్పుడు వస్తుంది నువ్వు నువ్వు పరిశుద్ధంగా ఆయనే చెప్పినట్టు అమ్మాయిని నడిచి దాని ప్రక్క నడిచినప్పుడే మనకి ఈ స్వస్థత జరుగుతా ఉంటది మనకి ఇంకోటి ఏంటంటే ప్రతి మన ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది అనమాట అప్పుడే అప్పుడే ఆ సైతానికి మన పట్ల భయం కానీ లేదంటే సైతాన్ ఆల్రెడీ ముందే దానికి తెలిసిపోయి ఉంటాయి మనకి ఎన్నోసార్లు వాక్యం కూడా ముందే మన మనము ఇక్కడే ఇక్కడ ప్రార్థన జీవితంలో ఉంటామని మనం డిస్టర్బ్ చేస్తా ఉంటుంది ఇంకా మనం పడుకోవాలా ఏసే గుణగుణాల్లో మనం మనలో ఉండకుండా ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంటుంది నువ్వు మనం చూస్తూ ఉంటుంది మన లైఫ్ లో ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడున్నా కూడా ఎప్పుడైతే మనం దీవు నమ్ము ఆయన్ని పరిశుద్ధాత్మను పొందుకుంటావు తప్పకుండా పరిశుధాత్మ దేవుడు మనతో ప్రతి నిమిషం మాట్లాడుతూనే ఉంటావు నాకైతే జరిగిన చాలాసార్లు నేను ఏదైనా నార్మల్లీ వితౌట్ నోయింగ్ మీ నేను ఎప్పుడన్నా వర్క్ అన్నీ తెలియకుండా అవ్వాయి అంటే పొలైట్ గా మాట్లాడకుండా కానీ సీరియస్ గా ఎప్పుడన్నా పెరిగినప్పుడు ఈవెన్ స్టూడెంట్స్ కి కూడా నేను స్కూల్లో టీచర్ని కదా స్టూడెంట్స్ కి కూడా తెలియకుండా నేను ఎప్పుడైనా అరుస్తే కూడా నాకు దేవుడు అప్పుడే అంటే యాజ్ అ టీచర్ ఐ షుడ్ హ్యావ్ దట్ నేను చెప్పాల్సింది వాళ్ళను కాకపోతే కొన్ని కొన్ని అది కూడా నాకు నేను పిల్లలైకి మనం స్ట్రాంగ్ చెప్తా ఉంటాం కదా ఓకే స్కోల్డింగ్ కూడా అది కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అంటే నేను నా విషయమే కాదు చాలా మంది మనం మనం దేవునంట్ల పిల్లలు ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ప్రాధీన జీవితం కలిగి ఉండాలన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ జాన్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్ చాప్టర్ వర్సెస్ లో కూడా చూసుకుంటే ఇక్కడ ఈ వర్స్ నేను లాస్ట్ చూసి చదువుతున్నాను ఈ వర్స్ ఈ ఫిఫ్త్ చాప్టర్ తన సహోదరుడు మనం ఓకే పిల్లలు మళ్ళీ చూసుకున్నాను అయితే నేను దేవుణ్ణతో మాట్లాడే విషయం ఏంటంటే మెయిన్ గా ప్రార్థన విషయం అంటే నేను చాలా సార్లు నేనే కాకుండా చూస్తూ ఉంటాము చాలా మంది వాక్యం చెప్తా ఉంటారు నేను వింటా ఉంటాను కానీ కొన్ని కొన్నిసార్లు ప్రార్థన జీవితం ప్రాధాన్యత దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గరికి వెళ్ళినాం మేము ప్రేరణకి వెళ్ళాము వెళ్తే ఆడేమైందంటే ఆ ఫ్యామిలీ విషయం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ఫ్యామిలీ కోసం ప్రార్ధన్యం చేయమంటారు అంటే ఇతరుల కోసం అవకాశం లేనట్టు చేయకుండా అది నాకు కరెక్ట్ గా అనిపించలేదు అనమాట అంటే దాని విషయమే నేను తప్పక అనట్లేదు అంటే ఒక ఫ్యామిలీ వీ వెంట్ ఫర్ దట్ ఫ్యామిలీ టు ప్రే ఫర్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎనీథింగ్ ఏదన్నా ఉంటే వాళ్ళ కోసం వెళ్ళి అక్కడ మనం కూడా ఉంటాం కదా అక్కడ మన సమస్య కూడా ఏదైనా మాట్లాడ వచ్చి ఆ దాని విషయం ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్న సిస్టర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా అనుకున్నారు అది నేను చూసిన అనమాట సో అది కూడా నాకు అనిపించింది అనమాట దాని విషయం ఇది అందుకే అంటున్నా అక్కడ మనం ఎవరిదైనా కావచ్చు ప్రార్థనలా ఒక దగ్గర గుడి కూడా గుడి ప్రార్థించినప్పుడు అది సక్సెస్ అవుతాయి కానీ కొంతమంది అది ఒక సెల్ఫిష్ టైప్ అయిపోయిందనమాట ప్రేర్ల కూడా అట్లా జరుగుతుందనమాట అది కూడా ఒక తప్పే కదా అసలు నేనేమంటున్నా అంటే దేవుడు మనకి అలాంటి గుణగణాలు ఉంటే కూడా మనకి దేవుడు అసలు మన ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళవు మనకి సక్సెస్ కూడా జరగదు అయితే నేను లాస్ట్ ఒక చెప్పేసి ముగిస్తాను నేను అనుకున్న వాక్యం దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఫస్ట్ ఫిలోమోను నేను ఫస్ట్ ఫిలోమోను ఆఫ్ చేస్తున్నాను సిస్టర్ అది వస్తూనే ఉంది ఎందుకేమో ఇప్పుడు ఫస్ట్ ఫిలోమోను ఫస్ట్ చాప్టర్ మళ్ళీ మనం చూసుకుందాం అయితే లాస్ట్ నేను ముగించేస్తాను దాంట్లో నాతో దేవుడు మాట్లాడిన విషయము ఇది అనమాట నేను చాలా రోజుల నుంచి వాక్యం చెప్పాల చెప్పాలనుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నేను ఏ విషయం కోసం మాట్లాడాలనుకున్నప్పుడు నాకు ఊకి ఫిలోమన్ చాప్టరే వస్తుందనమాట నేను నార్మల్ గా ప్రావర్బ్స్ కీర్తనలు ఎట్లిస్టాస్టిక్స్ ఇదే చదువుతా ఉన్నాను కానీ నేను పర్టికులర్ గా మళ్ళీ అనుకున్నప్పుడు ఇవాక నేను ఇక్కడ వరకు నేను నార్మల్ చదువుతాను కానీ నేను వర్డ్స్ ఎక్కువ ఉన్నాయనుకో చదవను అనమాట నార్మల్ గా పిల్లలకు కూడా చెప్పాలనేసి అది చెప్తా ఉంట ప్రావర్బ్స్ అందుకని ఎక్కువ చదువుతాను అనమాట సో అలా చదువుతున్నప్పుడు ప్రేరణ దేవుడు మాట్లాడ వాక్యం ఇదే వాక్యం ఎక్కువ నాకు తట్టింది అనమాట దేవుడు చెప్తా ఉన్నాడు ప్రతి పదే నాకు వాక్యం మాట్లాడున్నాను దేవుడు అందుకనే నేను మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను మనం ఏం చేయాలంటే దేవుడు ఇక్కడ మనకు నా ప్రార్థనలు ఏందో అంటే పావులు భక్తు మనకి ఏ విధంగా చెప్పినా ఆయనే కాకుండా ప్రతి ఒక్కరు మనము ఇంకో చూసుకుంటే మనము జాన్ యోబు కూడా వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు ఆయన కూడా రుండంచుల బ్లెసింగ్స్ పొందు పొందుకున్నాడు అట్లాగే మనము మన సమస్య ఏదైనప్పటికీ కూడా మనం ఇతరుల పట్ల ఎంతో శ్రద్ధగా ప్రార్థించినప్పుడు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయింది అనమాట దేవుడు ఈ గుణగణాలు మనల్ని చూస్తున్నాం అనమాట అందుకని ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన తప్పకుండా మనం చేసుకోవాలన్నమాట ఈ ఇప్పుడున్న జన్ ఇప్పుడు చాలా దేవుడు రాక ఎంతో త్వరలో ఉంది మనం మళ్ళీ మనం ఎంతగానం ఎంత ప్రార్థించాలి ఇతరుల ఎంతో మంది రక్షణ పొందకుండా వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించాల అందుకనే దేవుడు ఇది నాకు ఇదే అనిపిస్తుంది ఎందుకంటే నేను స్కూల్లో టీచర్స్ కి కూడా చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళకు దేవుని కోసం చెప్పాలని చెప్తా ఉంటాను కానీ ప్రార్థన కూడా చేయాలా కదా నేను సో నేనేం చేశానంటే నార్మల్గా చేయలేదనమాట అందుకని దేవుడు మనతో మనం తప్పకుండా ఇతరుల కోసం ప్రార్థించాలి దేవుడు రాక ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యమై ఉంది మనకి ఈ ఇతరుల కోసం ప్రార్థించడం కానీ ఆ విషయమే కృతజ్ఞతలు చెల్లించడం కానీ ఇప్పుడున్న మనకున్న అథారిటీస్ ఎవైతే ఉన్నారో మనకున్న రూలింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రార్థించడం ఎంతో ఆల్రెడీ దేవుడు ఎన్నో ఇయర్స్ బ్యాక్ చెప్పి మనము చూసినాం ఇవన్నీ కానీ మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుందనమాట మనకి మనం ఎన్నో ఎన్నో వాక్యాల ద్వారా ఇతరుల ద్వారా ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాం అనమాట అయితే నేను ఈ రోజు అయితే ఈ రోజు కూడా దేవుడు మనకి మనతో ఈ వాక్యాన్ని మాట్లాడిన మనతో అయితే ఇది ఈ వాక్యే కాకుండా ఇంకా మనకి ప్రార్థన విషయమే ఎన్నో దగ్గర మనం చూస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే దేవుడు కూడా ఫస్ట్ అయితే మన దేవుడు ఎగ్జాంపుల్ రోల్ మోడల్ గా మనకి దేవుడే కదా మనకి ఫస్ట్ ఉన్నది సో నేను ఎప్పుడు అనుకుంటాను రోల్ మోడల్ ఆఫ్ జీసెస్ ఉండాలని చెప్పేసి నేను ఆయన ఎంత ప్రాధాన్యత చేయలేదు అంత సేవలు మనము విన్నాము చదివినాము చూసినాము రూచి చూచి కూడా ఎరిగినాము అయితే మరి అన్నీ తెలుసుకొని కూడా మనము ఆత్మీయంగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు అది లేదంటే నువ్వు చేయలేవు అయితే మనము మనకి వాక్యంలో ఎన్నో దగ్గర వాక్యం మనం వింటూ ఉంటాం కేవిపిఎం గ్రూప్ గ్రూప్ లో కూడా ఎన్నోసార్లు ప్రార్థన కోసం వాక్యాలు వింటా ఉన్నాము ప్రార్థన చేసుకోవడం విషయంలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటాం మనం ప్రార్థన చేయడం కూడా చేస్తారంటే చాలా మంది అందరూ ఉండటట్లా చేస్తూ ఉంటాం కానీ నార్మల్గా దేవుడు మనతో మాట్లాడిందంటే సీక్రెట్ గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ గా ఉన్నాయి మనలో మనని బయట ఇతరులకు కనిపించేవైతే మనము అందరూ తెలిసిపోతే కా లోపల ఉన్న జీజస్ దేవుడే మన హృదయాన్ని పరిశీలించిన పరిశీలన చేస్తారు కాబట్టి హృదయపూర్వకంగా చేస్తున్నావా నువ్వు ఇతరులకు వాళ్ళ మనుషులను ముఖాన్ని బట్టి చేస్తున్నావు అందరూ కూడా దేవుడు అది కూడా మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట హృదయపూర్వకంగా చేసినప్పుడే అది పోతాం మన వాక్యం మన ప్రార్థనలు కూడా ఇంకోటి ఏంటంటే మనము పాటలు పాడతా ఉంటాం ప్రార్థనకు వచ్చిన సన్నిధికి వచ్చినాం పాటలు వాడాలా మనం లేదండి కాదు దేవుని మనతో కానీ మనం పాటలు పాడతా ఉంటాము మనసు పూర్తిగా కొనుక్కొ కానీ అది అందరి కనిపిస్తూనే ఉంటది కదా పాటలు పాడేది అనేది కానీ నువ్వు సీక్రెట్ గా నువ్వు నువ్వు రియల్ గా నువ్వు సీక్రెట్ సిచ్యువేషన్స్ లో ప్రైవేట్ గా ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ విధంగా ఉంటు అన్నది చాలా చాలా ముఖ్యం అనమాట మనము అది అసలైన మనము అంటే అదొక స్పిరిట్ మనకి మన హార్ట్ అది దేవుడు చూస్తుంది ఆ విధంగానే ప్రార్థన కూడా మనము హృదయపూర్వకంగా ఇతరుల కోసం మన కోసం ఏ విషయమైనా కూడా దేవుడు ఎంత ఏసే ఎంత కన్నిటి ప్రార్థన మన కోసము చేసినందుకే ఈ రోజు కూడా మనం ఈ రోజు మనము రక్షణ పొందినం అంటే పాపక్షమపణ మనకు దొరికిన నాకైతే అనిపిస్తుంది దేవుడు ఇంత ప్రార్థన చేసిన అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి దేవుడు ప్రార్థన జీవితంలో ప్రార్థన విషయమే చెప్పింది అనమాట తర్వాత మనకి సేవ ప్రార్థన చే ఎక్కువ చేసినప్పుడే నీకు సేవా చేయడానికి ఆస్కారం అంటే ఛాన్స్ ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు నీకు సేవాలో నువ్వు వెళ్ళగలుగుతావు మనం మనకు మనం నిర్ణయించుకోవడానికి లేదు నేనైతే అనుకుంటాను మా సిస్టర్ ఎప్పుడు చెప్తూ వాక్యం చెప్పడానికి ఇంకా సేవ చేయడానికి కానీ నేను అనుకుంటాను ప్రార్థనలు స్ట్రాంగ్ గా లేనప్పుడు నేను నేను అనుకుంటా ఉంటాను అనమాట సేవా కూడా అందుకే నేను ప్రార్థిస్తున్నాను అనమాట ప్రార్థిస్తూ ఉంటానమాట ఇంకా ఇంకోటి ఏంటంటే ఇతరుల కోసం ఇతరులు కూడా నా కోసం ఎన్నోసార్లు ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు నేను వాక్యం షేర్ చేయగలుగుతున్నా అనమాట అంటే ప్రార్థన ఎంత ఫలించింది అనమాట తను నా కోసం ఎంతో విజ్ఞాపన ప్రార్థన చేసి ఉంటుంది కదా దాని విషయం దాన్ని బట్టి ఈరోజు మనకు సక్సెస్ అయింది నేను చెప్పగలుగుతున్నాను అనమాట నేను ఇంకోటి ఇక్కడ అనుభవపూర్వకంగా ఇంకా మనం మన విశ్వాస విశ్వాసం కూడా విశ్వాసం ఎట్లుందంటే ఒక కమ్యూనికేషన్ లాగా పోవాలన్నమాట మన విశ్వాసం ఆ విధంగా పాస్ అవుతా ఉండమాట అంటే క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమే మనకున్న ప్రతి వరము విషయమే నీవు అనుభవపూర్వకముగా ఎదు ఎరుగుటకు వలన ఇతరులు నీ విశ్వాస మందు నువ్వు ఎప్పుడైతే అనుభవపూర్వకంగా ఎరుగుతావు ఆ విశ్వాసం ఆ విశ్వాసం ఇట్లా అంటే ఒక కమ్యూనికేషన్ లాగా ఇతరులు నీ విశ్వాస మందు పాలి అంటే ఇది మన విశ్వాస ఇతరులకు కూడా తెలియాలంటే నువ్వు ఫస్ట్ అనుభవపూర్వకంగా ఉండాలన్నమాట అయితే అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిందనమాట నేను నేనైతే అనుకుంటున్నాను దేవుడు నాతో మాట్లాడిన ఇతరులు మీతో కూడా మాట్లాడిన చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక ఆమె అక్క ప్రార్థించు వాక్యం కోసం ప్రార్థించం ఓకే ప్రార్థనా స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం పుద్ధాత్మ దేవ కృపా కనిక రంగల్ దేవ మహోన్నతురా ఏసియా ప్రభాతం వాక్యం ద్వారా మాతో మీకు లెక్కలేని వీలాది వందనాలు ప్రభాతం మరి మీ ఆత్మ నడిపింపు ద్వారా మాతో మాటలు నమ్ముచిన తండ్రి ఏసియా ప్రభాతం మరి ప్రభాతం ప్రార్థనా జీవితంలో మేము ఎలా ఉండాలో ప్రభా ఎట్లా ఇతరుల పట్ల ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేయాలి కృతజ్ఞత ప్రాధాన్ చేయాలి ఎట్లయితే కన్ఫ్యూస్ అవ్వాలో మాకు నేను మరొకసారి నేర్పించిన తన్ని మీకే లెక్కలేని విలాది వందాలు మాకు జ్ఞాపకం విధానాన్ని బట్టి వందలు చేస్తున్నాను తండ్రి వాక్యాన్ని మన ఉద్యోగులు ప్రభావ భద్రపరచని ప్రార్థిస్తున్నాం వాక్య ఫలించట సామాన్ గ్రహించండి తండ్రి ఏసీఆ ప్రభాతాన్ని మరి ఏదన్నా ప్రభాతాన్ని తప్పు చేసినట్లయితే ప్రభావ వాక్యం క్షమించండి సైతాన్ని అటక్కపడుతున్న సైతాన్ని బంధించినందుకు మీకు లెక్కలేని విలాది బంధనాలు సుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి వేసా మేము ప్రతి ఒక్కరం ప్రభాతాన్ని మేము యొక్క గుణగణాలు కలిగి ప్రభావం ముఖ్యంగా ప్రార్థన జీవితం ప్రభావ సేవా జీవితం మేము కలిగి ఉండాల ప్రభాతాన్ని మరి ఇవన్నీ ద్వారా ప్రభావ వీటన్నిటి కోసం ప్రార్థిస్తున్నాం ఇక్కడ చిన్న ప్రతి జ్ఞాపకం తెచ్చుకుని తన్ని వాటితో మాట్లాడే ప్రభాతాన్ని మరి మేమందరం ప్రభాతాన్ని మరి మార్పు కలిగి జీవితం కలిగి మీ మీ యొక్క కమాండ్స్ ఫాలో అవుతాక మాకు సామాయించి ప్రభాతాన్ని మరి ఆ ప్రార్థన విన్నందుకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మాకు సూత్రమే పరిస్థితి అమ్మ ఏమున్నా కదా తరశక్తి మంతట జీవం గల ప్రభానికే వందనాలు ప్రభావ ఇచ్చిన ఇంత ఎస్తు ప్రభా సమయంలో వాకించితే మీరు మమ్మల్ని ఎంతమన్నా బలపరిచి తండ్రి నీకు వందనసారంగా జీవించి లోబడాలా ప్రభావ కట్టుబడి శక్తి మాకు దయచేయండి తండ్రి ఎస్ ఇంకా బలమైన శక్తి చేత నింపబడాలా ప్రభా ఏసు ప్రభానికే వందనాలు ప్రభ ఇంకా నీ ఆత్మీయ జీవితంలో బలపరచబడాలా సేవా మా ఇటువంటి పాపం లేకుండా సహాయపడండి ఇంకా అతి పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభ యేసు ప్రభానికే వందనాలను అయినా ప్రతిదిన మేము వాక్యానుసారంగా జీవించి లోబడాలా ప్రభా ఇంట్లో కూడా తప్పిపోకుండా సహాయపడండి అతి పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభ మీరే కారం జరిగించి రక్షించుకోండి నచ్చండి యేసు ప్రభానికే వందనాలను అయినా మరి ప్రే అంశాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రాపకం చేసుకోండి రక్షించుకోండి మీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభావ ఏసు ప్రభ సుకృష్ణ విషయంలో దేవా బిడని ముట్టడి తాకండి మరి గల్ డ్రబుల విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా బిడ్డని రాళ్ళునే అంట ప్రభ అది అడిగిపోవాలా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి మరి ఏది సర్జరీ జరగకుండా ముట్టండి తాకండి స్వచ్ఛపరచండి విడుదల దయచేండి దివా గిదను బాబు విషయంలో ప్రార్థిస్తున్నా అని ముట్టండి ప్రభ మరి ఏది సర్జరీ జరగకుండా ముట్టడి తాకండి ప్రభ సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల పొందాలా బలం శక్తి పొందాలా ప్రభ యేసు ప్రభ కుటుంబం సేవల బలంగా వాడబడాలా అద్భుతాలు ఆచక రక్షించుకొని మీ నామనుకు మేము తెచ్చుకోండి లక్ష్మీమ్మను కూడా ముట్టడి తాకండి మరి గర్భ సంచలో ప్రాబ్లం ఉన్నాయంట ప్రభావ గడ్డలను తొలగిపోవాలా సంపూర్ణంగా స్వచ్ఛత ఇచ్చండి మూతులను ఇన్ఫెక్షన్ అంతా పోవాలా సంపూర్ణంగా స్వచ్ఛత ఇచ్చేయండి మరి ఏది కూడా ఆపరేషన్ కాకుండా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల పొందాలా నిశాశ్వతిగా నిలవేర్చుకోండి తండ్రి ఈ సయానికి వొందనం ప్రేమిల ప్రార్థిస్తున్నాం మరి గొంతుల గడ్డలున్నాయి ప్రభావ అది ముట్టడి తాకండి అప్పుడు ఒక స్వచ్ఛ పశ్న తండ్రిని వొందన కుటుంబంతో రక్షింపబడాలా సేవ చేయాలా బలమైన పాత్రగా వాడబడాలా ప్రభా రేసు ప్రభా భుజం పాపం విషయంలో ప్రార్థిస్తున్న దివా మరి ఫీడ్స్ నుంచి విడుదల పొందాలా ప్రభా నరళ బలహీనత కొట్టినండి కొత్త విడుదల దయచేసి రక్షించుకొని నామానికి మేము తెచ్చుకోండి తండ్రి రేసు ఉన్న కుటుంబంతో సేవ చేయాలా రక్షింపబడాలా నిస్సాక్షి బిలిగా నిలబడాలా ప్రభ సుందర బ్రదరం కూడా ముట్టండి దీవర్ సమస్యతో బాధపడుతున్న నైనా సైడ్ వేసనానికి విడుదల పొందాలా ప్రతి ఒక్క నుంచి కూడా విడుదల కొందాలా కుటుంబంతో సేవ చేయాలా ఇంకా బలమైన పాత్రగా వాడుకుంట దివా ఆవిడ చేసే ఉద్యోగ సాక్షిగా నిలబెట్టుకోండి దేవ వచ్చిన రాబడేది ఆమం ముద్రిపబడాలా నీ సాక్షిని పెట్టుకొని ఆమెకు నామండి అరే కక్షణ కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం పుస్తత దయచండి ఆకలి అరుగుదల దయచేయండి దేవాడకు విడుదల దయచేసి రక్షించుకోండి దేవా సేవల బలంగా వాడబడాలా కుటుంబంతో బలమైన పాత్రగా వాడుకొని మీరు రాకడతరచుకోండి దేవి కృష్ణం కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం సుస్థత దయచేయండి దేవా మరి భార్య భర్తల విషయంలో యశ్వ్రభ సమాధానం నెమ్మది దయచేయండి పిల్లలకు కూడా తోడైనండి దేవా అలా భర్త తాగుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకోండి నామనక నామే తెచ్చుకోండి సరిదస్ కూడా ముట్టండి తాకండి స్వతపరచండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా కుటుంబంతో రక్షింపబడాలా దేవా ఆ బిడకు తోడై నడిపించి విజయాన్ని మీద దయచండి ఆవిడ ఎసుప్రభ జీవితాంతం యేసుప్రభ సంపూర్ణంగా స్వచ్ఛత పొందాల దేవా నీ సాహీతిగా నిలబడాలా మీరే కారం జరిగించి బిడకు తోడై నడిపించండి రేవా మెడిసిన్ రక్త ప్రోక్షణ మీద చిన్న పాపను ముట్టండి తాకండి దేవా స్వస్థపరచండి మరి ఏదైనా ఇక్కడైతే మరి కాళ్ళు దగ్గర మరి బోన్ పెరుగుతుందో మరి లేకుండా సిద్ధపరచుకోండి తండ్రి ఏసు ప్రభాని రాకడ కసిద్ధపరచబడాలా ప్రభావ మీరే సహాయం చేయండి శివదాసు బృదం కూడా ముట్టడి తాకండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా కుటుంబం అంతా రక్షింపబడాలా దేవా మీరే కార్యం జరిగించండి ఆవిడ ట్రీట్మెంట్ అంతా తోడే నడిపించి విడుదల ఇచ్చండి అన్వికా పాపను కూడా ముట్టడి తాకండి ఆవిడ ఆయుష్ష్య నుంచి విడుదల సంపూర్ణంగా స్వస్థత ఇచ్చండి విడుసాల నుంచి విడుదల సంపూర్ణంగా స్వస్థత దయచండి బలహీనత కొట్టవేయండి దేవా ఏ ఫిట్స్ కాకుండా సహాయపడండి దేవా నాగేశ్వరం కూడా ముట్టండి లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాల ప్రాబ్లం ప్రాబ్లం కూడా ముట్టండి తాకండి స్వసపరచండి దేవా మరి యశు ప్రభ పతక్కు ఇన్ఫెక్షన్ అంతా పోవాలా స్వస్థత దండి ఆవిడ సువార్థ ప్రకటించబడాలా ఆ కుటుంబంతో సేవ చెయ్యాలా ప్రభా మరి వెనుకాడగయద్దు ప్రభ సువార్థకే ముందుకు నడిపింపబడాలా దేవా మీరే కారం జరిగించి జాగ్రత్త పచ్చుకోండి జిలీప్రం కూడా ముట్టండి తాకండి దేవా ఆవిడకు మంచి జాబు నాగ్రహించండి దేవా నువ్వు యశసు ప్రభా మొర పెట్టి ఆలోకించే దేవుడో ప్రభ యశ ప్రభా బిడ్డ జీతలో గొప్ప కారం మీరు జరిగించే మంచి ఉద్యోగస్తులను సాక్షి నిలబెట్టండి దేవా మార్గం తెరవండి బంధకాల ఖర్చును విరగొట్టండి మరి యశు ప్రభ భార్యపులను కూడా దీవించి మీరు అక్కడికి ఇష్టపరచబడాలా దేవా మీరే కారం జరిగించండి కుటుంబం అంతా సాక్షిని జీవించాలా ప్రభావ ఎసు ప్రభ మనం కేపీ పిఎం ప్రదర్శించకుండా ముట్టడి తాకండి సేవల బలంగా మీరు వాడుకోండి దేవా మీ కృపా వరాలు ఆత్మీయ సంపన్నంగా సేవ చేయాలా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో ఒకరు మార్త కుటుంబం అంతా రక్షించుకుంటున్నా ప్రభావ కుటుంబం అంతా రక్షించుకోండి కాపుదొల దయించండి రెక్కకిందర భద్రపరచండి శోధలను మరణగన కొట్టివేసి మీ పరులక తలంపు దయించండి పరులో ఒక మాసు ప్రభ చూడాల ప్రభ ప్రతి ఒక్క మార్గంలో తోడై నడిపించి విజయానికి దయచేయండి దేవా ఆటంకాలను తొలగించండి కుటుంబంలో యేసు ప్రభ ప్రతి ఒక్క శోధనని కొట్టాల యేసు ప్రభానికి వంద కుటుంబంలో ప్రతి ఒక్క శోధన జయించే శక్తి కుటుంబాన్ని కూడా దయచేయండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు మాట్లాడి బలపరచండినైనా వాళ్ళకు మార్గం తెరవండి ఆటంకాలను తొలగించి ప్రతి ఒక్కదంతా తోడే నడిపించే విజయాన్ని మీరు దయచేసి ప్రతి ఒక్క బిడ్డ ఏసు ప్రభా సువార్తకే వాడబడాలా మరి నిరాకడాతి త్వరలో ఉందినైనా సిద్ధపడాలా ప్రభావ మరి కుటుంబాలు కూడా సిద్ధపడాలా ప్రభా మీరే సహాయం చేయండి దేవా అనేక మంది శిష్యులుగా తయారు చేయాలదేవా అనే శక్తిని భాగ్యాన్ని మాకు దయచేయండి ఏసు ప్రభ అనేక విషయాల చేత మీరు మమ్మల్ని ఎంతగానో మాట్లాడుతున్నారు బలపరుస్తున్నారు ప్రభా మరి అనేక విషయాలతో ఏసుప్రభ బయలుపరుస్తున్నారు దేవా అందరి బట్టి నీకు వందనాలు అయినా స్తోత్రాలను వందనాలు ప్రభావ అయా మమ్మల్ని ఏర్పరచుకున్న నీకు స్తోత్రం రక్త మమ్మల్ని యేసుప్రభ కొన్నారు ప్రభా నీ తయారు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఏసు ప్రభ ప్రతి ఒక్క నీకు స్తోత్రం చేస్తున్నాం ప్రతి ఒక్క కూడా మేము ఏసుప్రభ ప్రతి జయించి నీ రాజ్యానికి మేము చేరాలా ప్రభా అలాంటి శక్తిని దయచేసి పతొక్క బిడతోని ఇంకా బలపరచండి అయినా మరి కుటుంబంలో యేసుప్రభ ఎవరైతే మారలేదేమో ఏసుప్రభ ఎవరికైతే సువార్థ అందలేదు ప్రభ అందరికి సువార్థ అందాలా పతొక్క బిడ రక్షింపబడాలా నిస్సాచే జీవించాలదేమా మరి యేసుప్రభ భయంకరమైన రోగాలతో పీడింపు పద్ద పతొక్క నడిపించండి ఏసుప్రభ మార్గం తెడవండి వాళ్ళ కూడా నిస్వారాన్ని వినిపిపచ్చేయండి వాళ్ళ కూడా సువార్థకై వాడబడాలా ప్రభ వాళ్ళకు కూడా సువార్థ మీరే సహాయం చేయండి ప్రతొక్క జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని మీరు సాక్షి నిలబెట్టుకోవాలని మా ప్రార్థనలన్నీ మీరు ఆలకిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి వర్షాకాలంలో ప్రభా చిన్న బిడ్డల కంత తోడైందండి ప్రభా మరి ఆఫీస్కి వెళ్తున్న కాలేజీకి వెళ్తున్నా ప్రతొక్క బిడ్డకు తోడైన అగ్నికర్జన పెట్టండి ప్రభా ఎవరు కూడా శోధన రాకుండా సహాయపడండి ప్రభావ ఏసు ప్రభ తల్లిదండ్రుల జ్ఞానం చేత నడిపింపబడాలా మీరే కారం జరిగించి రక్షించుకోండి ప్రతి కుటుంబం కాచి కాపాడి భద్రపరిచబడాలా ప్రభా ఏ దృశ్యుడు ఏ కుటుంబంలో పీడించి నీకు మన ఏసంలో ఈ రోజు పాతను బంధించిన ప్రభావ మీరే కారం జరిచి కుటుంబానికి విడుదల దయచేసి వాళ్ళగా రక్ష మార్గం ఏసుప్రభ చూపించండి ఆయన నిస్సంతికి నడిపించి సాక్షి నిలబెట్టి నా మనక మేమ తెచ్చుకోండి తండ్రి ఏసుప్రభ ప్రతి ఒక్క కుటుంబం అంతా ఆశీర్వాదాలు పొందాలా నికృపా వరాలు పొందాలా ని చిత్తాన్ని నెరవేర్చేబిడ్డగా వాడబడాలా ప్రభావ పతను వాడుకొని నా మనక మేమ తెచ్చుకోమని ఏసు ప్రభ ప్రతొక్కటి సాక్షి నిలబెట్టండి దేవా ప్రతి ఆటంకాలను తొలగించండి లేవనైతే గొప్ప వాడుకోమని ఏసం ప్రస్తుతాన్ని తండ్రి ఆ మన ప్రభు అయిన ఈసుక్రీస్తు నామంలో శాంతి సమర్థనం నడిమిప్పు ఎల్లప్పుడూ తోడైను